वैराग्य श्री भगवाच इपड़ू वेद मंत्री लेकिन भगवदगीत श्रीकृष्णुड़ सदर्भ में का उच अने से की लिट्ट की लट्टर्थन भगवान्न वगवा सनातन श्रीकृष्णुड़ सनातन ఉవాచ అనేది ఆయన ప్రాచీన కాలానికి చెందిన ఒక పెద్ద ఆయన అనే ఒక ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఆయన అలాగా ఒక కాలానికి పరిమితం చేయడం కాకుండా సకల కాలములకు అంటే కాలాతీర్తుడు అని అభిప్రాయం అంచేత్రేదమంత్రాల్లో ఎప్పుడైనా బబూవా వస్తే భవతి అర్థం ఇప్పుడు సూర్యో బూవా ఉంటుంది సూర్యుడు ఉండేను అంటే అప్పుడు ఉన్నాడు ఇప్పుడు కాదు భవతి అర్థం కాబట్టి భగవంతుడు మన హృదయంలో ఉండి మనకే ఉపదేశిస్తున్నాడు అని అలా ప్రెసెంట్ టెన్స్ లో తీసుకోవాలి శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహు సంబోధించాడు ఆ సంబోధన ఇంట్రెస్టింగ్ సంబోధన అంటే దృఢమైన బాహువులు గలవాడా అని అర్థం పెద్ద బాహువులు గలవాడా అని కాదండీ మామూలుగా ఉండాల్సిన పరిమాణం కంటే బాహువులు చేతులు ఎక్కువ పొడుకుంటే అది వికృతంగా ఉంటుంది మహా అంటే పెద్ద అని పొడుగాటి అని కాదు అంటే అజానుబాహు ఆ అందం వేరే అంతేగాని పెద్దానికే పెద్ద బాహువులు అంటే దేహంలో బాహువులు ఒక్కటి పెద్దవిగా ఉంటే అది అసందర్భంగా ఉంటుంది కాబట్టి బలమైన దృఢమైన గొప్పవైన బాహువులు కలవాడా కాబట్టి దాని దాంట్లో అభిప్రాయం ఏంటంటే నీవు దృఢమైన బాహువులు కలవాడవే అయినా నీవు అనేక లౌకికమైన విషయాలని శత్రువులను వాళ్ళందరినీ కూడా నిగ్రహించగల సమర్థుడవే అయినా మనస్సు నిగ్రహం దగ్గరకు వచ్చేపటికి నీ సామర్థ్యం ఎందుకు పనికిరాదు అని ఒక చిన్న సూచన ఎందుకంటే మనస్సును నిగ్రహించాలి అది టాపిక్ ఇక్కడ సత్సహం నిగ్రహం అనే వాయు సుదుష్కరం కాబట్టి జనాలని కంట్రోల్ చేయటం లేకపోతే పరిస్థితుల్ని కంట్రోల్ చేయడం ఎకనామిక్స్ని కంట్రోల్ చేయటం అదో కొంతవరకు సాధ్యపడచ్చు అది కూడా కొంతవరకే ఆ మాత్రం కూడా సాధ్యపడ్డం మనస్సు విషయంలో ఉండకపోవచ్చు కాబట్టి మనస్సు దగ్గరకు వచ్చేపటికి ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది పనికిరాదు అని ఒక చిన్న సూచన హే మహాబాహో అసంశయం ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి ప్రశ్న అడిగేప్పుడు తెలియక అడుగుతారు కానీ తెలిసి అడగరు కదా తెలిసి తెలియని వాళ్లే ప్రశ్న వేస్తారు అసలు ఏమీ తెలియకపోతే బ్లిస్ అనమాట ఇగ్నొరెన్స్ బ్లిస్ ప్రశ్న అడగనక్కర్లేదు చెప్పనే అక్కర్లేదు పూర్తిగా తెలిస్తే కూడా ప్రశ్న ఉండదు తెలిసి తెలియగానే ఉంటుంది ప్రశ్న ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నలో దోషం ఎలాగూ ఉంటుంది ఆ ప్రశ్న వెన వెంటనే నవ్వని నవ్వు వస్తుంది లేకపోతే ఏం ప్రశ్న వీళ్ళ మొహం అనిపిస్తుంది అనిపించినా పైగా అనకూడదు ప్రశ్న నువ్వు ప్రశ్న ఆ ప్రశ్న వెనకాల నీకున్న అవగాహన అసత్యము అని అనకూడదు ప్రశ్నకి సమాధానం అసత్యం అని మొదలెట్టకూడదు నువ్వు చెప్పింది అసత్యము నువ్వు చెప్పింది సత్యం కాదు అని మొదలు పెడితే ఆ ప్రశ్న వేసిన వాడు నిరుత్సాహపడిపోతాడు దాంతో వాడికి ఒక రకమైన ఆ నిరుత్సాహం కారణంగా రిసెప్షన్ దెబ్బతింటుంది ఓపెన్ మైండెడ్నెస్ ఉండదు ఈయన మన నిరుత్సాహం పరిచాడు మనను కించి కించిపరిచినాడు కనుక ఈయన చెప్పేదాన్ని మనం ఎందుకు వినాలేనో ఒక వ్యతిరేకత ఆ సూక్ష్మంగా అహంకారం కారణంగా వస్తుంది అటువంటి సందర్భంలో ఇంకా ఆ తర్వాత ఒకసారి మీరు నువ్వు చెప్పినంత వ్యర్థం నీ ప్రశ్నలో సారం లేదో అని వాడిని కొట్టిపారేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఎంత బోధించినా వాడి బుద్ధికి వెళ్ళదు కాబట్టి ప్రేమగా సమాధానం చెప్పాలి ప్రశ్న వేసి వాడు బుద్ధిమంతుడై ఉండి వేయడు ఏదో తెలిసి తెలియక వేస్తాడు కాబట్టి ముందు ప్రశ్నని వ్యాలిడేట్ చేయాలి అంటే అవునమ్మా నాన్న నువ్వు వేసిన ప్రశ్న చాలా బాగుందిరా చాలా చక్కటి ప్రశ్న వేశావు హౌ ట్రూ ఇట్ ఈస్ అనాలే అంచేతనే శ్రీకృష్ణుడు అసత్యం మహాబాహో అండవు అసంశయం మహాబాహో అంటాడు బాగుందిరా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ నేను ఒప్పుకుంటున్నా ఏమి సందేహం లేదు మనహ దుర్నిగ్రహం చలం అంటే మీరు గమనించాల్సింది ఏమిటంటే ఈ దుర్ అనే పదం ఎప్పుడు వచ్చినా నిగ్రహించుట శక్యము కానిది అని కాదు అర్థం అశక్య అని కాదు సో దుర్ అని వచ్చిందంటే దుఃఖేన నిగ్రహీతం శక్యతే అవి చిన్నప్పుడు కావ్యాలు చదువుకునేప్పుడు అలా చెప్పేవారు దురవగమం అంటే దుఃఖేన అవగంతుం శక్యే ఇది దురవగమం కష్టపడితే తెలుసుకోవచ్చు దురవగమం దుస్తరం అంటే కష్టపడితే దాటివేయవచ్చు అంటే దాన్ని దాటివేయడం శక్యం కాదు అని మాత్రం కాదు కాబట్టి దాని నిగ్రహము కఠినమని తప్ప సంభవం కాదు అని మాత్రం చెప్పట్లేదు అంచేతన శ్రీకృష్ణుడు దుర్నిగ్రహం అని అనుగ్రహం అన్నాడు తర్వాత అర్జునుడు మనస్సు యొక్క పరిస్థితిని చంచలం అని చెప్పాడు చెంచలం హి మనకృష్ణ అన్నాడు కానీ శ్రీకృష్ణుడు చెంచలం అండు చలం అంటాడు చెంచలం అంటే అతిశయేన చలం చెంచలం చలం అంటే సరిపడుతుంది అతిశయేన చలం అంటే అది ఆ మనం తయారు చేసింది మనం కొంచెం ఒక్క బిసలో శ్రద్ధ వహిస్తే చలంతో సరిపడుతుంది చెంచలం దాకా అక్కర్లా తర్వాత ప్రమాధి బలవత్ దృఢం వాటినేమి మళ్ళీ ఇంకా దౌరాయించడు అలా ఇట్స్ ఓకే అదంతా ఓ పాయింట్ ఆఫ్ వ్యూ మనస్సుని అది రజోగుణము తమో గుణము అధికంగా ఉండి సంసారంలో వాసనలు ఎక్కువగా ఉండి సంసారం మీద చాలా ఎక్కువగా ఉండి వాళ్ళు సంసారంతో ఎలా ఉండాలంటే మినిమలిస్టిక్ యాటిట్యూడ్ అని అంటారు వెస్ట్లో అంటారు అలాగ వాళ్ళు అంటారు మినిమలిస్టిక్ అప్రోచ్ అంటారు అంటే నేను వాళ్ళు అంటూ ఉంటే వినే ఆశ్చర్యపోరు నేను కాస్ బాగా పట్టుకున్నారా వీళ్ళని అంటే సంసారంతో ఎంత అవసరమో అంత వ్యవహరించాలంటే అంతేగాని వెళ్ళిపోయి దాన్ని కౌగులించేసుకుని మహాప్రేమతో అలా దున్నేస్తూ ఉండడం ఈతం కొట్టేయటం అలా చేయకూడదు సో ఇప్పుడు అక్కడ ఏదైనా జలాశయం కనపడింది అనుకోండి ఎంత అవసరమో కాళ్ళు కొడుకోవడం నీళ్లు ఏమైనా చెంపుతో కావాలంటే తెచ్చుకుంటే కరణమే ఇంకా బాగుంది జలాశయం ఈత ఈ మూలంగా మూలగా స్విమ్మింగ్ పూల్స్ లో ఈతలు కొడుతూ ఉంటారు అలా మొదలెట్టకూడదు సంసారంలో మీరు అలా మొదలు పెడితే మరి ఇంక దాని కష్టాలన్నీ అనుభవించాల్సి ఉంటుంది అప్పుడు మనస్సులో రుజోగుణం బాగా పెరిగిపోతుంది తమో గుణం కూడా పెరిగిపోతుంది సత్వగుణం ఉండదు అప్పుడు మనస్సు అర్జునుడు చెప్పినట్టుగా తయారవుతుంది సో దు అది చంచలం ప్రమాధి బలవత్ దృఢం ఇంక అలా మీరు వర్ణిస్తూ కూర్చోవచ్చు వర్ణిస్తూ కూర్చుని చేతులు ఎత్తేయాల్సి ఉంటుంది ఇంకా మనం ఏం చేయలేము దాన్ని కానీ ఇట్స్ నాట్ లైక్ దాట్ నువ్వు ఒక్కపిసరు శ్రద్ధ వహించగలిగితే మనస్సులో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే కాని అది దాన్ని దాటడం సంభవమే అని సమాధానంలోనే ఈ భావాలన్నీ కూడా శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు సో ఓ వైపున అర్జునుడిని వ్యాలిడేట్ చేస్తూనే మరోవైపున కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు దుర్నిగ్రహం చలం దీన్ని నిగ్రహించటం సంభవమే గృహ్యతే నిగ్రహించవచ్చును నిగ్రహించవచ్చును దానికి ఉపాయాలు రెండు చెప్పినట్టుగా అనిపిస్తుంది రెండు ఉపాయాలు చెప్పినట్టు అనిపిస్తుంది అభ్యాసము వైరాగ్యము అభ్యాసైన చె కౌంటేయం గృహ్యతే కానీ వాస్తవంగా కొంచెం లోతుగా చూసినట్లయితే రెండు కాదు ఉపాయాలు మూడు చెప్పాడు ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం ఒక్క శ్లోకం కాదు రెండు శ్లోకాలు తర్వాతి శ్లోకం కూడా ఆ ప్రశ్నకే సమాధానం ఆ తర్వాత మళ్ళీ అర్జునుని యొక్క ప్రశ్న మళ్లీ వస్తుంది కాబట్టి ఈ రెండు శ్లోకాలు అర్జునుని ఇప్పుడున్న ప్రశ్నకే సమాధానం గనుక మూడవ శ్లోకంలో సంయమము అనే ప్రిన్సిపుల్ అది మూడవ శ్లోకం కాదు తర్వాతి శ్లోకంలో సంయమము అనే ప్రిన్సిపుల్ని చెప్పబోతున్నాడు కాబట్టి మూడు అంశాలను కనుక మనం పరిగణనలోకి తీసుకోగలిగితే అక్కడికి చాలా మంది ఉపన్యాసాలు అప్పుడు చెప్పేప్పుడు రెండు ఉపాయాలని చెప్తూ ఉంటారు తప్పేం కాదు ఆ ఒక్క శ్లోకమే చెప్పినప్పుడు రెండు ఉపాయాల్లో కనపడుతుంది కానీ అది సమగ్రమైన అవగాహన కాదు సమగ్రత ఎప్పుడు వస్తుందంటే రెండు మూడని తెలుసుకుంటే సమగ్రం అవుతుంది మూడేమిటి అంటే అభ్యాసము వైరాగ్యము ఈ శ్లోకంలో ఉన్నాయి సంయమము అన్నదానికి ఒక పూర్తి శ్లోకాన్ని కేటాయించి తర్వాత శ్లోకంలో శ్రీకృష్ణుడు దాని గురించి చెప్పాడు కాబట్టి మూడు ఉపాయాలు అభ్యాసము వైరాగ్యము సంయమము ఈ మూడు ఉపాయాలని కనుక మనం టేకప్ చేసినట్లయితే ఉపాయము అని ఏంటంటారు అంటే మీరు దేన్ని స్వీకరిస్తారు దాన్నే ఉపాయము అంటారు దగ్గరికి తీసుకుంటారు దాన్ని దగ్గరికి తీసుకుని దాన్ని ఆచరణలో పెడతారు అప్పుడే దాన్ని ఉపాయము అని అంటారు ఉపాయము అంటే ఉపాదాయాపి ఏ హేయాహ ఉపాయా పరికీర్తితాహ అని దానికి ఒక వాక్యపదీయము అనే వ్యాకరణ శాస్త్ర గ్రంథంలో ఉంది ఉపాదాయా హేయా ఉపాయాన్ని ఉంది కదా ఆ ఉపాయాన్నది ఇచ్చారు యాక్రోనియం అంటే అబ్రివియేషన్ లాంటిది ఏమిటా అబ్రివియేషను ఉపా అనే దానికి ఉపాదాయ అనర్థం ఇక యాహను చూసారా దానికి హేయా అనర్థం ఉపాదాయా హేయా ఉపాదాయ హేయా స్వీకరించి విడిచిపెట్టేస్తాము అవాటిని ఉపాయములు అంటారు స్వీకరిస్తాము ఆ పని అయిపోయిన వెంటనే విడిచిపెట్టేస్తాము ఇప్పుడు నావ కాలువ దాటడానికి ఒక పడవ తీ స్వీకరిస్తారు పడవలో ఎక్కుతారు సో ఆ ఉపాయాన్ని స్వీకరించి దాటేసిన వెంటనే పడవలో మకాం పెడతామా ఏమన్నా నువ్వు దాటాం కదా అని ఆ పడవని వదిలిపెట్టి వెళ్ళిపోతాము అలా కొంతమంది ఈ ఉపాయంలోనే కూర్చుండిపోతారు అందుకోసం అలా చెప్తున్నా ఇప్పుడు ఒకసారి నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు ఈ బస్సు ఇక్కడ నుంచి విజయవాడ ఆ పిల్లాడికి బస్సు అంటే ఉత్సాహం చిన్నపిల్లాడు నాలుగేళ్ల పిల్లాడు ఐదేళ్ల పిల్లాడు విజయవాడ వచ్చింది దిగన్ అంటాడు బస్సు ఎందుకంటే చాలా బాగుంది బస్సు మనం దిగద్దు అంటాడు వాళ్ళ అమ్మగారు అంటారు దిగరా అంటే ఏడుపు ఎందుకురా ఏడుస్తున్నావు తండ్రి అని అడిగాను బస్సులోంచి దిగద్దు అందుకోసం ఏడుస్తున్నాడు అలా అలాగే మనం కొంతమంది అలా ఉంటారు కర్మని మొదలు పెడతారు కర్మ అది అంతిమం ఏం కాదు అది కర్మ ఉపాయం ఆ ఆ ఉపాయంగా దాన్ని స్వీకరించాలి దాన్ని విడిచిపెట్టేయాలి ముందుకు అడుగు వేస్తూ పోవాలి అది ఉపాయం యొక్క లక్షణం సో అలాగే అభ్యాసం కూడా అటువంటిదే ప్రాణాయామం చేయమన్నారు కదా ఇంక ఈ జీవితం అంతా ప్రాణాయామానికి అంకితం అనకూడదు ప్రాణాయామం ఉపాయం అది దాన్ని స్వీకరించి ఆ చిన్న ప్రయోజనం దానివల్ల మనకి లభించేది ఉంటుంది అది పుచ్చుకుని దాన్ని విడిచిపెట్టేస్తూ ఉండాలి సో అటువంటి మూడు ఉపాయము అభ్యాసము వైరాగ్యము సంయమము మంచి ఉపాయాలు విరిచిపెట్టేయడానికి కంగారు అని లేదు ముందు స్వీకరించడం విషయం చూద్దాం ఆ ఉపాయ శబ్దానికి అర్థం అలా ఉంది సుమా అని చెప్పాను అంతేగాని మిమ్మల్ని విడిచిపెట్టేయమని నేను చెప్పట్లేదు విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు అదే పోతుంది మీరేమి విడిచిపెట్టకర్లేదు ఇటు గోసవే సో మూడు ఉపాయాలని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సో భాష్యం చూద్దాం శ్రీ భగవాను వాచేవ య్రవీషి అసంశయమితి నిజమైన అర్జున ఎంత బాగా చెప్పావు నువ్వు చెప్పింది పర్ఫెక్ట్ ఏవమేవ యాబ్రవీషి పర్ఫెక్ట్ అని అనేప్పటికీ ఆ ప్రశ్న వేసిన వాడికి ఎంత ఆనందం కలుగుతుంది ఎందుకంటే మంచి ఉత్సాహం కలిగింది ఆ తర్వాత ప్రేమగా వింటాడు అప్పుడు తాను తను అనుకున్న దాంట్లో ఉండే చిన్న చిన్న తో తేడాలు తెలుస్తే ముందుకు అడుగు వేస్తాడు ఎప్పుడు కూడా అలాగే చెప్పాలి ప్రేమగా చెప్పాలి తప్ప చిన్న చూపు చూస్తూ చెప్పకూడదు ఆండర్స్టెండింగ్ యాటిట్యూడ్ ఉండకూడదు ఆ వీడి మొహంలో వీడికేం తెలుసులే అనే యాటిట్యూడ్ ఎన్నడూ ఉండకూడదు చాలా తప్పు ఎప్పుడూ ప్రేమగానే చెప్పాలి వాడు అడిగిన వాడు వాడు ఎందుకు అడుగుతాడు కాబట్టిది కూడా నేర్చుకోవాలి విద్యార్థులకి పాఠం ఎలా చెప్పాలన్నది కూడా శ్రీకృష్ణుని యొక్క విధానాన్ని బట్టి మనం నేర్చుకోదగ్గ అవసరం ఉన్నది సో భాష్యకారులు చూడండి ఏమేవ యథాద్రవీషి అంటున్నారు నిజమేనాయా నువ్వు చెప్పిన చాలా కరెక్ట్ అసంశయమితి స్వాసంశయం నాస్తి సంశయ హే మహాబాహో ఓ మహాబాహో అని పైగా సంబోధన కూడాను నువ్వు చాలా గొప్పవాడువయ్యాని ఆ దాంట్లో ఆ సంబోధనలు రెండు ఉన్నాయి ఈ సంబోధనలు ఒకప్పుడు ఎలా ఉంటాయంటే అవి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది హే మహాబాహం అంటే ఎంత బాగుందో చూడండి కానీ దాంట్లో ఒక ఇంప్లికేషన్ ఒక ధ్వని ఉంది ఏమిటంటే ఆ ధ్వని నీ భుజశక్తికి ఇది దొరకదు సుమా అని భుజశక్తి ఉన్నవాడివే నువ్వు సభ్యసాచి ఎడంచేత్తితోటి కుడి చేతితోటి కూడా లెఫ్ట్ హ్యాండర్ రైట్ హ్యాండ్ ఇప్పుడు బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండర్ ఇంకా అలా ఉంటారు వాళ్ళు ఏదో ఒకవైపే ఈ బ్యాట్స్మెన్ కానీ టెన్నిస్ ప్లేయర్స్ కానీ అర్జునుడు అలా కాదు లెఫ్ట్ అండ్ రైట్ రెండింటివి ఈక్వల్గా వాయిస్తాడు ఆయనకు బ్యాట్ ఇచ్చి బాల్స్ వేస్తే లెఫ్ట్ హ్యాండ్ ఈ లెఫ్ట్ వైపు వేస్తే లెఫ్ట్ హ్యాండ్తో కొట్టేస్తారు రైట్ వైపు వేస్తే రైట్ హ్యాండ్తో కొట్టేస్తారు ఇంక మీరు ఎలాగ బాల్ వేసినా కూడా యూ కెనాట్ డిఫీట్ హిమ్ అలా సవ్య సో అయినా మనస్సు దగ్గరకు వచ్చేప్పటికీ ఏం లాభంగా మనస్సు అనేది చాలా చిత్రమైనది సూక్ష్మంగా చాలా సూక్ష్మంగా ఉంటుంది దాన్ని క్రిటికల్గా అర్థం చేసుకుని కేర్ఫుల్గా మన వశంలోకి తెచ్చుకోవాలి కాషస్గా వశంలోకి తెచ్చుకోవాలి సో ముళ్ళు మీద పడ్డ బట్టని తీసుకున్నట్టుగా తీసుకోవాలి మనస్సు లాగేరడం చిరిగిపోతుంది అలా చేయకూడదు మనస్సుని హింస పెట్టరాదు మనస్సును నిందించరాదు మనస్సును ప్రేమించి ప్రేమతో వశం చేసుకోవాలి అలాగే పిల్లల్ని కూడా అలాగే వశం చేసుకోవాలి పిల్లల్ని కొట్టేస్తే వశంలోకి ముందుకెత్తిపోతారు కొట్టేస్తే ఏమీ అవ్వదు ప్రేమతో వశంలోకి తెచ్చుకోవాలి యు గివ్ బట్ హోల్డ్ బ్యాక్ ఆ బ్యాలన్స్ ఒప్పుకున్నప్పుడు ఒప్పుకోవాలి వాళ్ళు చెప్పిన దానికి రిజెక్ట్ చేయాలి కంట్రోల్ చేయాలి ప్రేమని కలిగి ఉండాలి ఆ రకంగా ఆ పిల్లల్ని మన వశంలో తెచ్చుకోవాలి మనస్సు కూడా అంతే చేతనే లాలయేత్ చిత్త బాలకం అనో వాక్యం ఉంటుంది భాగవతంలో ఉంటుంది ఎక్కడో గుర్తులేదు మొత్తం శ్లోకం సో చిత్తము బాలకుడు వంటిది దాన్ని లాలించాలి ప్రేమగా మన వర్షంలోకి తెచ్చుకోవాలి మనో దుర్నిగ్రహం చలమిత్రి సో ఇప్పుడు కూడా భాష్యకారుల యొక్క శైలు అలా ఉంటుండే అది వెనక్కి అన్వయం ఉంటుంది చాలా సార్లు పాయింట్అవుట్ చేశాను మనోదుర్నిగ్రహం చలం ఇచ్చే శ్లోకగత పదము దానికి వారిచ్చిన వివరణ నశయం లేదు ఎక్కడ సంశయం లేదు దేని విషయంలో సంశయం లేదు మనోదుర్నిగ్రహం చలం ఇచ్చ మనస్సును నిగ్రహించుట కమాండ్ చేయుట కష్టము మనస్సు చెంచలమైనది చలం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది అనే దాంట్లో ఏమీ సందేహం లేదు అని అక్కడితో ఆపేస్తే సమాధానమే ఉంది ఇంక సమాధానమే లేదు సరే అయితే కాబట్టి సరే మీ దారిని మీరు వెళ్ళండి మా దారిని మేము వెళ్తాం ఉంటుంది అలాగే కుదరదు కదా దానికి ఉపాయం కావాలి కదా కింటు అంటే కానైతే తెలుగు అనువాదం కింతు అంటే కానైతే అంటే ఎట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఏమిటది అభ్యాసము వైరాగ్యము సంయమని తర్వాత వస్తుంది ఇప్పుడు ఈయనకొక నియమం ఉన్నది నడిచేప్పుడు జారి పడిపోతే తప్పు లేదు అంత తప్పే ఉంది జారి పడిపోవడం తప్పు కాదు కానీ జారి పడిపోయిన తర్వాత ఇంకా లేవడం ఎందుకులే లేస్తే మళ్ళీ పడిపోతామేమోనో అని అలాగే ఉండిపోవడం తప్పు అంచేతనే పిల్లలు జారి పడిపోయారు అనుకోండి వాడు చుట్టూ చూస్తాడు మనం సింపతి సింపతి కోసం చూస్తూ ఉంటారు పిల్లలు ఎప్పుడు సింపతి కావాలి వాళ్ళకి సింపతి అంటే మన ఎథెన్షన్ వాళ్ళ మీద బాగా ఎక్కువగా ఉంటుంది విధే లైకిక్ అందుకోసం చుట్టూ చూస్తాడు ఎవరైనా సింపతి ఇచ్చి సందర్భం ఉంటే ఏడుకుపోయి కానీ ఎవరో సింపతైజ్ చేసి వాళ్ళు లేరు ఎవరిలో అబ్జర్వ్ చేయలేరు మన తలకా అలా తిప్పు ఏం చూడనట్టుగా అలా చూశారనుకోండి వాడు దునిపేసుకుని లేచేసి వెళ్ళిపోతాడు సో కాబట్టి పడిపోవడం తప్పేం కాదు ఎవరైనా పడిపోతారు మనం కూడా బేబ్స్ ఏ స్పిరిచువల్ బేబ్స్ అంటారు వివేకానంద స్పిరిచువల్ బేబ్స్ అని అంటారు బేబ్ అంటే చిన్నపిల్లలు సో స్పిరిచువల్ ఫీల్డ్లో మనం చిన్నపిల్లలం సంసారంలో మనగాళ్ళం అవ్వచ్చు రిలీజియన్లో కూడా ఎంతో కొంత ఘనమైన సంపద గలవాళ్ళం కూడా అవ్వచ్చు రిలీజియస్ యాటిట్యూడ్ ఏవో పూజలు పునస్కారాలు దేవాలయాలు ఇవన్నీ కూడా చేసి కానీ మనస్సు దగ్గరకు వచ్చేప్పటికి మనం చాలా ఇంప్రూవ్మెంట్ చ ఇంకా చిన్న పిల్లలకంటే కూడా కణాకష్టంగా ఉంటాం సో కాబట్టి కాషస్గా అర్థం చేసుకోవాలి సో పడిపోవడం తప్పు కాదు పడి లేవకపోవడమే తప్పు అన్నాడు కవి ఏదో భాషలో ఉన్నాడు నేను తెలుగులో నా భాషలో చెప్పాను కాబట్టి ఈ మెడిటేషన్ ద్వారా అభ్యాసము అంటే యోగంలో ఇదంతా యోగమే కదా యోగంలో అభ్యాసానికి చాలా విలువ ఎక్కువ ఆసనం ఉందనుకోండి ఆసనాన్ని అభ్యాసం చేయాలి ఓ రోజు ఆసనం వేస్తే సరిపడదు వారం రోజులు ఆసనం వేస్తే సరిపడదు అలా విశిష్టం ఉండాలండి ప్రతిరోజు ఆసనం వేయాలి దాని లాభం ఏమిటంటే మీకు లెక్కలు వేసుకుంటే లాభం ఏం కనపడదు మీకు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చినా మీకు డయాబెటీస్ రాలేదంటే అది లాభమా నష్టమా లాభం దాన్ని ఎలా మెషర్ చేస్తారు ఆ లాభాన్ని ఎలా మెషర్ చేస్తారు దేని నో మెషర్మెంట్ సో కాబట్టి ఆ ఫల దృష్టి ఉంటే వాడికి ఏదో వచ్చి ఒళ్ళో పడాలంటే అలా పడదు ఆసనాలు వేస్తూ ఉంటే లాభాలు ఏం కనపడవు కనపడం ఉంటాయి కనపడవు కాబట్టి మనస్సుకి నచ్చే లాభాలు మనస్సుకి నచ్చే లాభం ఏమిటో వచ్చి ఏదైనా పడితే లాభం ఉంటుంది తన దగ్గర ఉన్నది తనకి అనుభవానికి వస్తే లాభం కింద లెక్క వేసుకూడదు మనస్సు ఫులిష్ మైండ్ కాబట్టి లాభ దృష్ట ఉండకూడదు కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదా మనకి ఏం లాభం కలుగుతుందని చూసుకుంటే వాడు ఏ పని చేయలేదు అలా సహజంగా లాభదృష్టి లేభాపేక్ష లేకుండగా స్వలాభాపేక్ష ఆ పదం అది స్వలాభాపేక్ష లేకుండగా కర్మని చేయుట అభ్యాసమును కొనసాగించుట ఇది సాధకుని యొక్క లక్షణం అది కాబట్టి యోగాసనాల్ని అభ్యాసం చేసుకోవాలి తర్వాత ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాలి ప్రాణాయామం చే అభ్యాసం ఉంటుంది తత్రస్థిత యత్నోభ్యాస అని పతంజలి మహర్షి అభ్యాస శబ్దానికి నిర్వచనం చెప్పారు భాష్యకారులు కూడా నిర్వచనం చెప్పబోతున్నారు తత్ర స్థితవు యత్న తత్ర అంటే మీరు ఒక టార్గెట్ ఎంచుకోండి ఆ టార్గెటెడ్ థింగ్లో అది ఏది మీరు లక్ష్యంగా పెట్టుకుంటారో ఆ లక్ష్యంలో నిలిచి ఉండాలి స్థితి నిలిచి ఉండాలి ఎలా ఇలా ఊగిపోకూడదు నిలిచి ఉండాలి కొంతమంది నిలబడమంటే ఓ ఒంటికాల నిలబడతారు గుర్రంలాగా లేకపోతే ఆ కాలం నుంచి ఈ కాలం నిలబడదు అలా నిలబడకూడదు రెండు కాలం మీద నిలబడి కదలకుండా కొన్ని ఇల్ల ఇల్లు ఊగుతూ ఉంటారు అలా కదా స్టాండ్ దగ్గర దాన్ని తాళాసనము ఉంటారు తాళ అంటే తాళవృక్షం తాళవృక్షం ఎలా ఉంటుంది ఎలా నిలబడుతుంది ఇటు అటు కదాలి బస్థిరంగా గాలి వేసినా కూడా తాళవృక్షం నీకు కదలదు మిగతా వృక్షాలు ఇటు అటు తాళవృక్షం ఎక్కడో ఉంటుంది దాని ఆ కొమ్మే కొమ్మ కదా ఆకు అదేం కదులుతుందో పేసరం ఈ తాళవృక్షం ఇలా ఉంటుంది అలా నిలపడు నువ్వు అదో ఆసనం ఏ కూర్చో ఇలా కూర్చో అది ఆసనం స్థితి దాంట్లో అలా ఫిక్స్ అయిపోవాలి ఫిక్సేషన్ స్థైర్యము అన్నది యోగానికి అది మూల స్తంభం యోగానికి స్థిరంగా ఉండడం సో అది ఆ స్థైర్యాన్ని అభ్యాసం చేయాలి తత్ర ఆ లక్ష్యమునందు స్థితవు ఉండుట విషయంలో విషయ సప్తమి ఉండుట ఎందు అంటే ఉండుట అనే ప్రయోజనమునందు ఉండుట అనే ప్రయోజనంలో మనం దీన్ని డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడుకే మైక్ పెడుతున్నంటే ఆ మైక్ వస్తుందా వస్తుంది వచ్చి వస్తుంది ఒక్క వన్ మినిట్ డిస్ మళ్ళీ క్లాసు ఆరంభం అయిపోతుంది ఓ అంతే అంతే మరి మైకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంతే అలా పెట్టే చాలు వచ్చేసింది అంతే వచ్చేసింది ఇంకేమద్దు ఇంకేమద్దు అలాగే ఇలాగే కంప్లీట్ చేసేస్తాను అంచేతన ఇలాగే కంప్లీట్ చేసేస్తాను అంత సెటప్ అయి ఉన్నారు కాబట్టి ఇలాగే కంప్లీట్ చేసేస్తాను ఓకే అంటే ఈ పూటకి ఇదే క్లాసు ఇలాగే ఉంచేసేయండి అక్కడ ఇంకా డిస్టర్బ్ చేయకుండా లేకపోతే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి మా ఎదురుకుండా పెట్ట ఇక్కడ పెట్టేయండి ఎవరు తొక్కకుండాను ఇక్కడ పెడితే ఎవరు తొక్కరు హైట్ పెంచక్కర్లేదు అక్కర్లేదు స్టెబిలిటీ ఉండదు ఇప్పుడు సరిపడింది హైట్ కావాలంటే నేను ఇంకా పెంచుకోగలుగుతా కనుక తప్ప స్థితం స్థిరంగా ఉండాలి సో ఆ స్థిరత్వాన్ని గురించి తెలుగులో పద్యం వీరు వినే ఉంటారు తెలుగులో ఉంది సంస్కృతంలో వైరాగ్య సంస్కృతి భర్తృహరి సుభాషితాలలోంచి వచ్చింది ఆ పద్యం సో ప్రారంభం పరుణీ చమానగులు అంటూ అలాగా మీరు వినే ఉంటారు సంస్కృతంలో ఉంది ఆ పద్యం ప్రారంభ్యతే విఘ్న భయే నఖలు విఘ్న భయే నీ చెయ్యి ప్రారంభం చేస్తే ఆటంకం వస్తుందేమో అని ప్రారంభమే చేయరు లేదా ప్రారంభం చేస్తే ఆటంకం వస్తుందేమో ఆ ఎందుకు ఆటంకం వచ్చేదానికి ఇంకా ప్రారంభం చేయడం ఎందుకు సో కరెంటు ఉందనుకోండి కరెంటు ఉండగా క్లాస్ మొదలు పెట్టాలనుకోండి కానీ కరెంటు పోతుంది మధ్యన అస్తమానం పోతుంది మొదలుపెట్టిన తర్వాత ఎలాగో పోతుంది కాబట్టి మొదలుపెట్టకూడదు అదే అలాగే ఉండకూడదు సో ప్రారంభ్యతే న విఘ్న భయన నుంచి అభ్యాసం దగ్గరికి వచ్చేప్పటికీ విఘ్నాలు వస్తాయేమో అనే భయంతో ప్రారంభించనే ప్రారంభించరు అటువంటి వాళ్ళు మంచి సాధకులు కాదు తక్కువ స్థాయి సాధకులు ప్రారంభ విఘ్న విహిత విహత విరమంతి మధ్యాహ్ కొంతమంది ప్రారంభిస్తారు వీళ్ళని ఆరంభశూరులు అని అంటారు లేదా ప్రారంభించిన తర్వాత విఘ్నాలు వస్తాయి మెడిటేషన్ కదా టాపిక్ ఇక్కడ మీరు ప్రారంభిస్తారు మెడిటేషను కూర్చుంటారు కూర్చుండే ఓ పదిహేను నిమిషాలు అయ్యేప్పటికీ అసలు ఏం చేస్తున్నాం మనం ఈ మనస్సు ఏమీ ఒక్క పిసరు కూడా అనుకూలంగా లేదే ఏదో ఒకటి అబ్జర్వ్ చేద్దామని పెట్టి ముక్కో చివర ఆ స్పర్శని గాలి పిలిచేప్పుడు స్పర్శని అబ్జర్వ్ చేయడం అని నేను చెప్పాను అనుకోండి అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు క్లాస్ అయిపోతున్న అరగంట సేపు నేను మెడిటేషన్ క్లాస్ తీసుకుంటాను క్లాస్ అయిపోయాక తెలుస్తుంది మీకు ఈ క్లాస్ అయిపోయింది వరం అబ్జర్వ్ చేయలేదే అని అంటే మనస్సు ఎక్కడెక్కడికో పోయొచ్చిన మనస్సుకి ఆ డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు మైండ్ హ్యాస్ ఎ మొమెంటమ్ దానికి ఒక వేగం ఉంటుంది ఆ వేగం ఎటువంటి వేగం అంటే ఇప్పుడు చిన్న వేగంతో వెళ్ళిన దాన్ని ఆగిపోతుంది కానీ పెద్ద వేగంతో వెళ్ళి దాన్ని పట్టుకున్న ఆగదు అలా లాక్కుపోతుంది తప్ప ఆగదు ఇప్పుడు మనస్సుని పట్టుకోవడం కదా ధ్యానము అది తక్కువ వేగం కలదైతే మీరు పట్టుకుంటే ఆగుతుంది అది ఎక్కువ వేగం కలదు అనుకోండి అప్పుడేమవుతుంది అది ఆగదు మిమ్మల్ని లాక్కుపోతుంది అది లాక్కుపోయి మెడిటేషన్ క్లాస్ అయిన తర్వాత ఓ ప్రేయర్ ఒకటి అది వినకొడుతుంది అయ్యో క్లాస్ అయింది అని లేదా మాల తిప్పేప్పుడు దానికి మేరు ఒకటి ఉంటుంది ఆ పూస చేతికి తగిలితే అమ్మ అయితే మాల అయిపోయింది తెలుసు మాల అయిపోయింది అని అనిపిస్తుంది క్లాస్లో ఉండి మీరు ఏదైనా ఆలోచించుకుంటూ కూర్చుంటే క్లాస్ అయిన తర్వాత అయ్యో క్లాస్ అయిపోయింది అనిపిస్తుంది ఒకసారి నేనేదో క్లాసు వింటున్నా ఏదో సమ్ సైన్ కాన్ఫరెన్స్లో ఎవరో పెద్ద ప్రొఫెసర్ గారు ఏదో చెప్తున్నారో అందరూ వింటున్నా నేను వింటున్నా వింటూ వింటూ మధ్యలో మనస్సు ఎక్కడికో పోయింది సంసారం అంతా సంచారం చేసి మార్కెట్ ప్లేస్లో అన్ని తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చింది వచ్చిన తర్వాత ఆయన ఏదో అక్కడ ఒక స్టెప్ ఒకటి వేశారు బోర్డు మీద అది ఫిట్ కావటం నేను వెంటనే లేచి నిలబడి ఆ వైడివి పుట్లు అయితే అని అడిగాను అంటే ఆయన మీరు సరిగ్గా విన్నారా ఆయన దాకా లేదు సార్ సారీ అని మళ్ళీ మాట్లాడకుండా కూర్చున్నాను సరిగ్గా వినలేదు నేను ఆయన వేసిన స్టెప్ కరెక్టే నేను తర్వాత వెరిఫై చేసుకుంటే నేను సరిగ్గా ఫాలో అవ్వలేదు ఆ సంగతి మరిచిపోయి కంగారు ప్రశ్న వేసేసి గమ్మును నాలుగు ఖర్చుకుని మళ్ళీ మాట్లాడకుండా కూర్చున్నా ఆయన పాపం పాయింట్అవుట్ చేశారు మీ మనస్సు లేదేమో అందుకోసం వాళ్ళు అడుగుతున్నారు మీరు అని పాయింట్అవుట్ చేశారు అలా ఉంటుంది మనస్సు క్లాస్లో ఉన్నప్పుడు ఆ పాఠానికి సంబంధం లేకుండా ఇటోపోతుంది ఇంకా క్లాసులో ఓపెన్ ఐడిగా ఉన్నప్పుడు అలా ఉంటే ఇంకా మెడిటేషన్లో దాన్ని బట్టి ఎలా ఉంటుందో మీరు ఊహించండి సో మెడిటేషన్లో ఆ విధంగా విఘ్నాలు వచ్చేస్తూ దీనికి స్వామి చిన్న ఆనందజీ మహారాజు అద్భుతమైన సూత్రం అని చెప్పారు ఆ సూత్రం చాలా గొప్ప సూత్రం అనుభవాన్ని నుంచి వచ్చిన సూత్రం అదేంటంటే ఇన్ మెడిటేషన్ ద ఫెయిల్యూర్స్ ఇన్ మెడిటేషన్ ఆర్ మోర్ వాల్యూబుల్ దే సక్సెసెస్ ఇన్ రియల్ లైఫ్ అని చెప్పారు మీరు రియల్ లైఫ్లో సక్సెస్ వచ్చింది అనుకోండి ఎవరు ఉంటుందో సక్సెస్ మీరు కొన్న స్టాక్ ధర పెరగడమో ఇలాంటిది ఏదో ఉంటుంది దానివల్ల మీకు కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మరింత సంసారంలో ఊబిలో చిక్కుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎందుకు పనికిరండి ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమాకి ఎక్కటి పెరికి సినిమా చాలా బాగుంది అనుకోండి దానివల్ల మీకు ఉపకారం జరిగిందా అపకారం జరిగిందా అంటే ఒకవైపు నుంచి మీరు మంచిగా ఎవరిథింగ్ ఇస్ పాయింట్ సక్సెస్ అని మీకు అనిపించినా మీకు మళ్ళీ మళ్ళీ సినిమాలకు వెళ్ళాలనే ఒక వాసన నిర్మాణం అవడం ద్వారా మరింత సంసార బంధమే నిర్మాణం అవుతుంది తప్ప ఉపక అపకారమే జరుగుతుంది కాబట్టి రియల్ లైఫ్లో సక్సెస్ అన్నది వేదాంతలు వాటికి పెద్ద వాల్యూ ఇవ్వరు రియల్ లైఫ్లో సక్సెస్ అంటే కళ మంచి కళ మంచి కళ ఏమిటి మంచి కళ ఏమిటి చెడ్డ లేదా మెడిటేషన్లో ఫెయిల్యూర్ అంటే మీరు మీ స్వరూపాన్ని అందుకోవడానికి ప్రయత్నించి అందుకోలేకపోయారు చూడండి స్వరూపాన్ని చేరుకోవాలి అని ప్రయత్నించడం ముందు చూసారా అంత పరమ పవిత్రమైన కార్యం అదే కానీ మరొకట్లేదు ఆ సంస్కారం అది వృధా పోదు మర్నాడు మళ్ళీ మిమ్మల్ని ఆ స్వరూపనిష్టవైపుకి ఈ సంస్కారం మిమ్మల్ని తీసుకువెళ్తుంది నహి కళ్యాణకు కశ్చిత్ దుర్గతిని తాతగచ్చతే శ్రీకృష్ణుడు కాబట్టి మళ్ళీ మెడిటేషన్ మనం చేయాలి అనే వా అనే సంస్కారం మీకు నిర్మాణం అవుతుంది మళ్ళీ మెడిటేషన్లో కూర్చుంటాం ఈసారి ఆ ఫెయిల్యూర్ యొక్క బలం తగ్గుతుంది ఈసారి సక్సెస్ వస్తుంది చూసారా కాబట్టి ఫెయిల్యూర్ ఇన్ మెడిటేషన్ క అదే అది సక్సెస్ ఇన్ రియల్ లైఫ్ కంటే ఫెయిల్యూర్ ఇన్ మెడిటేషన్ ఎప్పుడూ ఎక్కువ విలువైనదే కాబట్టి మెడిటేషన్లో ఫెయిల్యూర్స్కి మనం ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు ఓహో దాన్ని ఎప్పుడు కూడా మనస్సు వీడల ప్రేమ బుద్ధితోటే ఉండాలి ఉపేక్షా బుద్ధి ప్రేమ బుద్ధి ఉపేక్షా బుద్ధి అంటే ఎలా ఉంటుంది మనస్సు వాళ్ళు మెడిటేషన్ సక్రమంగా జరగలేదు అంటే ఏమిటనమాట మనస్సుతో పది పది విధాలుగా ఎక్కడికో పరుగులు తీసింది ఆ పొన్లో కానీ ఈ రోజుకి ఇలా ఉన్నాయి సరే కానీ అని దాన్ని అలాగా ప్రేమగా లేకపోతే ఉపేక్షా విధంగా ఉండి మళ్ళీ మొన్న మెడిటేషన్ చేసుకోవాలి అంతేగాని విఘ్నాలు వచ్చాయి కదా అని మధ్యలో విడిచిపెట్టేయకూడదు మధ్యలో విడిచిపెట్టేస్తే అభ్యాసము పదం కుటరదు అభ్యాసం అన్నది అది మేరుదండం వంటిది అంటే వెన్నెముక మేరుదండం అంటే వెన్నెముక సో యోగానికి వెన్నెముక వంటిది అభ్యాసం అభ్యాసం ఉండాలి అభ్యాసం వదిలిపెట్టకూడదు హేమరాన్ హేమరాన్ హేమరాన్ దాన్ని వదిలిపెట్టకూడదు ఇప్పుడు కత్తులు తయారు చేసి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ కాల్చి దాని మీద కటకట కటకట అలా హేమర్ చేసుకుంటూ పోతారు అప్పుడే అది సాగి ఒక దారికి కాబట్టి అభ్యాసంలో అది చాలా ముఖ్యం విఘ్నైపునర ప్రతిహన్యమానా ప్రారోత్తమ పరిత్యని ఆ శ్లోకం పూర్తి చేశాను నా విఘ్నాలు పునఃపున విఘ్నాలు మన్ని పరాభూతులను చేస్తూ ఉన్నా కూడా విధిలి పెట్టకుండగా దాన్ని కొనసాగించేవాళ్ళు ఉత్తములు సో సాధకులలో ఉత్తమ మధ్యమా అధమ సో అసలు మొదలు పెట్టనే మొదలు పెట్టబోయి మెడిటేషన్ మన వల్ల ఎక్కడ అవుతున్నాయి నేను చెప్పాను చూడండి ఇదంతా సంసారం మనకి కాదు ఇదంతా సాధువులు ఎవరు వాళ్ళు చేసుకుంటారు మెడిటేషన్ అని మనం ముందే అసలు దాన్ని గివప్ సో గీత సన్యాసుల కోసం కాదు గీత గృహస్థుల కోసం చె చెప్పినవాడు గృహస్థు విన్నవాడు గృహస్థు ఆచరించినవాడు గృహస్థు కాబట్టి తర్వాత ఇంకోటి అలాంటి సన్యాసులకు అక్కర్లేదని కాదు ది పాయింట్ ఈజ్ మనస్ మనస్సు ముఖ్యమా లేకపోతే వాడు సన్యాస గృహస్థ అది ముఖ్యమా ఏది ముఖ్యం చెప్పండి మనస్సు ముఖ్యం ఎవడైనా కావచ్చు సన్యాసి కావచ్చు గృహస్థ కావచ్చు కాబట్టి మనం ముందే వదిలిపెట్టడం అధమ సా అధమా మధ్యమా విఘ్నాలు వచ్చిన తర్వాత విఘ్నాలకి భయపడడం మధ్యమా ఉత్తమ ఎలా ఉంటారంటే ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా విదిలిపెట్టరు అయితే ఇక్కడ సాధన అంటే కేవలము ధ్యానము పొద్దున్న సాయంకాలం చేసే పది నిమిషాలు లేకపోతే అరగంట ధ్యానము అని మాత్రమే మీరు అనుకోద్దు అసలు మీరు ఇలా కూర్చుని ఆ ఆత్మతత్వముపై మనస్సుని పెట్టి అదే ధ్యానం అదే ధ్యానం అదే సమాధి ఇప్పుడు మీరు ఇక్కడ క్లాసులో కూర్చుని ఆత్మవిచారంలో పాలు పంచుకుంటున్నారు కదా ఇదే సమాధి ఇది కూడా సమాధి సపోజ్ క్లాస్లో కూర్చుని ఆత్మవిచారం ఒకవైపు నడుస్తుంటే మీ మనస్సు ఇటు అటు అది సమాధికి భంగం కాబట్టి క్లాసులో కూర్చుంటే కూడా సమాధేది ఆ తర్వాత పుస్తకం ఏదైనా మీరు శ్రద్ధగా సరైన పుస్తకం చూసి చూసుకోవాలి తలా తోకాలేని పుస్తకం కాదు అది అంటే మరి ఏ పుస్తకం తలా తోకాలేదని నన్ను అడిగారనుకోండి నేను చెప్పే మీరేమో యు మే నాట్ లైక్ ఇట్ ఇన్ మెనీ మెనీ కేసెస్ అంచేత నేను ఉద్యోగా లాగా హింట్గా చెప్పి వదిలేస్తూ ఉంటాను తలా తోకాలేదని సో పుస్తకము అంటే ఎలాంటి పుస్తకం వేదాంతి స్టూడెంట్ యొక్క రీడింగ్ ఎలా ఉండాలంటే మంచి క్వాలిటీ రీడింగ్ ఉండాలి మీరు ఏదైనా ఆహారం తీసుకుంటే పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి అలాగే బుద్ధికి కూడా మంచి క్వాలిటీ రీడింగ్ విత్ లవ్ అండ్ డివోషన్ కనుక పుస్తకాన్ని అధ్యయనం చేసినట్లయితే అది ఇప్పుడు వివేకానంద ఏదైనా ఒక వ్యాసం చదివారు అనుకోండి అది ఆ కేటగిరీలో కొడుతుంది దాన్ని అధ్యయనం చేసినట్లయితే అబోహ్ అది అది సమాధిది మననము ధ్యానం చేస్తారు పొద్దున్న సాయంకాలం ధ్యానం చేస్తారు ధ్యానం గురించి మనం చాలా చెప్పుకున్నాం ఇప్పుడు కూడా ఇంకా చెప్పుకుంటాను ఈ క్లాసులో చెప్తాను ఆ ధ్యానం చేసినప్పుడు కూడా అది కూడా సమాధి కాబట్టి ఒక వాక్యం ఉన్నది తత్వాబోధ ఏ వాసనా తృణ పవక సో ప్రోక్త సమాధి శబ్దేనా నటు తూష్ణీమవస్థితి సమాధి అని యోగులు వాళ్ళు ఈ పతంజలి యోగ సంప్రదాయం వాళ్ళు సమాధి అనే పదాన్ని ఓ రకంగా చూస్తారు మనం కూడా అటువంటి సమాధుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం సో ఇప్పుడు ఉదాహరణకి మధ్యన నేను ఒక కమర్షియల్ చూశాను కమర్షియల్ లాగా అనిపించింది నాకు అది ఆ కమర్షియల్ ఏమిటంటే శక్తిపాతము శక్తిపాతము ఇట్ ఈస్ బీయింగ్ అడ్వర్టైజ్ శక్తిపాతం మీకు కావాలంటే గుంటూరులో మీకు శక్తిపాతం కావాలంటే పదమూడో తారీఖు పొద్దున్న కెనాల్లో పద్నాలుగో తారీఖు పొద్దున్న నెల్లూరులో పద్దెనిమిది పదిహేడో తారీఖు పొద్దున్న అలా శక్తిపాతాలు ఇచ్చుకుంటూ పోతారు శక్తిపాతం అంటే ఏం చేస్తారంటే ఇక్కడో వేలు ఇక్కడో వేలు పెట్టి అలా నొక్కేస్తే ఆ ఆ మహాత్ముడిలో ఉన్నటువంటి శక్తి కూడా మమ్మల్ని ఎలక్ట్రిసిటీ ఎలా అయితే ఒక వైర్ ఇంకో వైర్ కనెక్ట్ చేసినప్పుడు ఫ్లో అయిపోతుందో అలా ఫ్లో అయిపోతుంది ఫ్లో అయిపోతే మీరు ఇలా ఇలా వణికిపోతావు వాళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తో ఏదో అయిపోతారు అది శక్తిపాతం అది శక్తిపాతం కాదు అది ఇట్ ఈస్ ద సమ్ సైకలాజికల్ ప్రాబ్లం the person has to visit a psychiatrist really like pote ee shakti patam gutskunna vallandaru chaala emotionally disturbed people untaru that kind of emotional abandonment an antaru adi manchi lakshanam kadu adi and chaala chadda lakshanam alage bhakti aavesham perigi poi illa dance love chesesto untaru ఈ పండల్స్లో వాటిల్లో ఈ రకంగా డాన్సులు చేసి వాళ్ళ కోసం ఒక స్థానం కూడా ఏర్పాటు చేస్తాను ఓ చోట నన్ను భాగవతం చెప్పన్నారు అక్కడ అలా ఒక చోట ఖాళీగా అటు పెట్టారు టొరాంటో ఇది టొరాంటో దాకా పాకింది లక్షణం ఖాళీ గట్టు పెడితే నేను అన్నాను పాపం వచ్చిన వాళ్ళందరూ ఈ ప్లేస్ మినహాయించేంతా కూర్చుంటున్నారు అల్లారండి ఇలా కూర్చోండి కాదండి అది డ్యాన్స్ కోసం అట్టు ఆ ప్లేస్ ఎవరు డ్యాన్స్ ఎవళ్ళు చేస్తారంటే మీరు పాఠం చెప్పేస్తా ఉంటే భక్తులు డ్యాన్స్ చేస్తారు అవునవును మీరు డ్యాన్స్ మొదలు పెట్టారంటే నేను హరిహో ప్రస్సుతం లేదు తప్ప ఎందుకంటే ఈ డ్యాన్స్ అన్నది ఇచ్చిన డ్యాంధన్ అంటే ఏంటి అన్నిటినీ ఊరికే తాత్కాలికంగా వదిలిపెట్టేసి ఒక భక్తి ఆవేశంతో ఏదో ఇవ్వతూ ఉంటాం అది చాలా బాగుంది అది దట్ ఈస్ నాట్ రికమెండెడ్ ప్యూర్ డివోషన్ ఉన్నప్పుడు వాటేమో ద్యూర్ డివోషన్ తోటి చేస్తున్నారంటే కూడా ఏమో భక్తిని ఎలా కాదంటాం ప్యూర్ డివోషన్ అని మీరు అంటుంటే నేనేమంటాను సరే కానివ్వండి ఇంకా అంతకంటే ఏమంటాను కానీ మీరు అలాగంటే పెద్ద పెద్ద ఎగ్జిక్యూవ్స్ అవి ఏమి లేకుండా మామూలుగా కన్సిడర్డ్ ఒపీనియన్ ఏమిటని అడిగితే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇట్ ఈస్ లైక్ దాట్ కాబట్టి ఈ శక్తిపాతాలు సమాధి అంటే ఏదో లిమిటేషను అంటే గాలిలోకి ఎగరడా ఇలాంటి పిచ్చి పెట్టుకోకూడదు సో ఇక్కడ తత్వాబోధ ఏ వాయం వేదాంతుల దృష్టిలో సమాధి అంటే తత్వాన్ని నామరూపాలకు అతీతమైన సత్యవస్తువు ఏదైతే గలదో దానితో రిలేట్ అవ్వటం గెట్ కనెక్టెడ్ విత్ దట్ రియాలిటీ విత్ యువర్ ఓన్ హార్ట్ దట్ ఇస్ ది దట్ ఇస్ ది సమాధి కాబట్టి మీరు క్లాసులో కూర్చున్నప్పుడు మీరు ఆత్మతత్వాన్ని గురించే కదా విచారించిన అధ్యతన శ్రవణము సమాధి సరైన పద్ధతిలో శ్రవణం చేస్తే ఇట్ అమౌంట్స్ టు సమాధి మననం అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సమాధి సో కాబట్టి ఆ విధంగా మనం శ్రవణములైన నిధుధ్యాసనములు అన్ని అభ్యాసంలో వస్తాయి శ్రవణం అభ్యాసంగా ఉండాలి ఎవరో గెస్ట్లు వచ్చారని మానేయడం లేకపోతే ఎండలుగా ఉందని మానేయడం అలా మానేయకూడదు అది ఒక టెస్ట్ ఎండ ఎక్కువగా ఉందనుకోండి దట్ ఇది టెస్ట్ మనకి పరీక్ష పెట్టాడు భగవంతుడు ఈ ఎండలో క్లాసుకి వెళ్ళాలా మానాలా అంటే ఈ పరీక్ష మనం నెగ్గాలి అన్నట్టుగా పెట్టుకుని క్లాస్కి వచ్చేయాలి గెస్ట్లు వచ్చాయనుకోండి గెస్ట్లు అంటే ఇంకేదో గెస్ట్లు కానీ మీరు అలాగే వాళ్ళ మీరు అలాంటి వాడిని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తారు మీరు ఒకసారి మీ మనస్సు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు ఆ వచ్చిన గెస్ట్ని పట్టుకు దక్కా వస్తే ఇంకా వారింటి రెండోసారి మీ ఇంటికి రావడం మానేస్తారు ఇది ఎక్కడ ప్రారంభం ఉంది మేము ఏదో మీతో కబుర్లు చెప్పడానికి వస్తే మీరు మాకు ఇలాంటి మొహమాటాలు పెట్టేస్తున్నారు ఏమిటని చెప్పేసి ఇంకా ఆయన రోజులు వెళ్ళకండి మిమ్మల్ని వదిలిపెట్టేస్తుంది ఎంత లాభం ఉంది చూడండి లేదు ఆయన కూడా క్లాస్కి వచ్చేస్తారంటే మరీ మంచిది సో క్లాసు మానేయకూడదు అది భోజనం మానేసినా పర్వాలేదేమో కానీ క్లాసు మానేయకూడదు భోజనం క్లాస్ చెప్పేసి భోజనం చేయించుకోవాలి కాబట్టి అది అభ్యాసం డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే రెగ్యులర్గా క్లాసెస్ వినేస్తూ ఉండాలి క్లాసు ఇప్పుడు మీకు ఏదైనా చాలా పనులు వచ్చాయనుకోండి భోజనం మానేస్తారా భోజనం మానేది పోని పోని ఎప్పుడైనా పనులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి భోజనం మానేస్తారా ఒకే మంచినీళ్ళు తాగడం మానేస్తారా పోని మానేరు కదా లేదండి మాకు పని ఎక్కువగా ఉన్నప్పుడు దాహం కూడా తాకుండా చేసేస్తాము గాలి పేల్చడం మానేస్తారా కాబట్టి గాలి పేల్చడం మానేసిన రోజుని పనులో ఒత్తిడితోటి గాలి పేల్చడం మానేసిన రోజునే క్లాసు కూడా మానేయండి అభ్యంతరం లేదు కానీ గాలి వీలుస్తున్నంత వరకు క్లాసుకు వచ్చేయాల్సిందే ఒకవేళ క్లాసు యమధర్మరాజు వచ్చే ఏమయ్య నా దగ్గరకు వచ్చే ఏమయా దా ఇంక ఇప్పటికి వెళ్దామంటే చూడు క్లాస్ ఉంది క్లాస్ అయిన తర్వాత నువ్వు కనపడు నీతో వచ్చేస్తానని చెప్తాను దట్ ఈస్ ది అభ్యాసం అంతే అలా ఉండాలి అలాగే మననం కూడా నిత్యం చదవాలి ఎప్పుడో కాలక్షేపం చదువు చదువు కాదు నిత్యం తప్పనిసరిగా పుస్తకం సంచిలో ఉండాలి మనతో పాటు ఎక్కడికి వెళ్ళినా పుస్తకం ఉండాలి మనకు అవకాశం దొరికినప్పుడు మనస్సును కేంద్రీకరికరి మనస్సు కూడా దానికి వచ్చేస్తుంది సహజంగానే మనస్సు ఏకాగ్రం అయిపోతుంది అలా చదవాలి అలాగే ధ్యానం ఎలా ఉన్నా ధ్యానం చేయాలి బస్సులో ప్రయాణం చేస్తున్నారనుకోండి ఆ టైంలో ధ్యానం చేసుకోవచ్చు పక్కవాడు ఏమనుకుంటాడు ఏదో అనుకుంటాడు ఏ అనుకుని అనుకుంటాడు ఎవరికి తోచిందో వాళ్ళు అనుకుంటారు ఎటు వీడు కొంచెం విడ్డూరంగా ఉన్నారని తప్పకుండా అనుకుంటారు ఏమి సదా ఇప్పుడు నేను ఇటు వెళ్తున్నప్పుడు నన్ను చూసి ఎవడై ముందు నేను సిగ్గుపడి అని వాళ్ళతో వాళ్ళు సిగ్గుపడతారు మనము సిగ్గుపడతారు తర్వాత ఇంకో వదిలిపెట్టేసాం అయితే సో అలాగా ఏదవాడేమనుకుంటే మనకే మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోవాలి ధ్యానాన్ని కూడా విడిచిపెట్టకూడదు బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా ఆ టైంకి ధ్యానాన్ని కూడా చేయాలి ఇది అభ్యాసం యొక్క లక్షణం అభ్యాసాన్ని శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది భాషదారులు ఏమంటారు చూడండి అభ్యాసే నతూ అభ్యాసో నామ చిత్తభూమౌ క్యాంచిత్ సమాన ప్రత్యయా వృత్తి చిత్తస్ చూడండి చిత్తము అంటే మనస్సు అనర్థం ఈ మనస్సుకి ఒక లక్ష్యం భూమి అంటే దేనియందు మనస్సు సంచరిస్తుందో దాన్ని చిత్త భూమి మీరు నడిచి దానికే భూమి పేరండి మీరు నడుస్తున్నారు కదా ఇటు అలాగే చిత్తం ఎక్కడ సంచరిస్తుందో అది చిత్త అవుతుంది ఇప్పుడు చిత్తము మాల్కి వెళ్ళింది అనుకోండి మాల్ ఎక్కడ ఏదో మార్కెట్ ప్లేస్కి వెళ్ళింది అనుకోండి ఇప్పుడు చిత్తభూమి ఏదన్నమాట మార్కెట్ లేదా చిత్తం సినిమాకి వెళ్ళింది అనుకోండి అప్పుడు చిత్తభూమి ఏదవుతుంది సినిమా చిత్తం ఏదైనా తత్వాన్ని తత్వాన్ని లేదా ఓన్నమ శివాయ మంత్రాన్ని చిత్తము ఆ మంత్రాన్ని జపిస్తోంది దాని మీద మనస్సు ఏకాగ్రం చేసి ప్రయత్నం మీరు చేస్తుంటే లక్ష్యం ఓ శివాయ అయినప్పుడు చిత్తభూమి ఏమిటవుతుంది ఓ నమ శివాయ అవుతుంది కాబట్టి ఆ లక్ష్యం ఏదైనా కూడా కంచిత్ చిత్తూ మౌ భూమి శబ్దం స్త్రీలింగ శబ్దం లేదు క్యాంచిత్ అంటారు సో చిత్తభూమి ఏదైనా కూడా అది ఓన్నమ శివాయ అనే షడక్షర మహామంత్రమే కావచ్చు లేదా రామ అనే నామ కావచ్చు లేదా థాట్లెస్ స్టేట్ ఒకటి ఉంది నా కిచిదతి చింతయేత్ శనైనై ఉపరమేత్ ఉన్నారు బుద్ధ్యా ధృతి ఆత్మ సంస్థం మనఃకృత్వా నా కించిదపి దాన్ని అమనీ భావము అంట మనస్సుని మనస్సు కాకుండా చేసేయటం సో అభూత తద్భావే చివిహి అని అచ్విహి చివి అనే పరిచయం అది దాన్ని అది కాకుండా చేయటం సో అది శుక్లీకృత శుక్లీకృత శుక్లముఖాన్ని దానిని శుక్లంగా చేస్తే అయ్యి వస్తుంది శుక్లీకృత అలాగే మనస్సు కానిది మనస్సుని మనస్సు కాకుండా చేసేటం అది మనస్సు అది మనస్సు కాకుండా చేసేటం అమని భావము అంటే మనస్సు యొక్క చలనం ఆగిపోయి మీరు మీ స్వరూప స్థితిలో ఉంటారు దా అది లక్ష్యం కావచ్చు అమనీభావం లక్ష్యం కావచ్చు కాబట్టి చిత్తభూమి ఏదైనా కావచ్చు ఓన్నమ శివారి మంత్రం కావచ్చు రామనామం కావచ్చు లేకపోతే అమనీభావము థాట్లెస్నెస్ థాట్లెస్ స్టేట్ కావచ్చు ఏదైనా పర్వాలండి అక్కడే మనస్సు అదే లక్ష్యాన్ని మళ్ళా మళ్ళా మళ్ళా కంటిన్యూస్గా ఆ లక్ష్యము నందే మనస్సు నిలిచి ఉండాలి సమాన ప్రత్యయ ఆ వృత్తి అదే ప్రత్యయము ప్రత్యయము అంటే ఒక థాట్ థాట్లెస్నెస్ కూడా ఒక ప్రత్యయంగా మీరు తీసుకోవచ్చు సో ఎందుకంటే అది కూడా చెట్లు ఉన్నారు ఇక్కడ కాబట్టి అదే థాట్ని తీసుకురావాలి ఇప్పుడు ఉదాహరణకి ఓర్ణమ శివాయ అన్నారనుకోండి ఓ నమ శివాయ ఓర్ణమ శివాయ మూడు సార్లు ఐదు సార్లు అయ్యేప్పటికీ మనసు దాటిపోతుంది అంటే మీరు చూసుకోండి ఎప్పుడైనా సరే మూడు సార్లు దాకా నిలబడింది ఐదు సార్లు నిలబడింది ఆరోసారి ఇంకా కలెడు చిత్రం ఏంటంటే నోట్లోంచి అదే ధ్వనిస్తూ ఉంటుంది యాంత్రికంగా వచ్చేస్తుంది దాని ఆటోమేటిక్ అంటారు ఆ మెకానిజం ఒకటి ఉంది మైండ్లో సో మైండ్ లో ఏదో పెద్ద మీదడు చిన్న మీదడు అనేవో ఇలాంటివేవో ఉన్నాయి ఆ ఎనాటీ గురించి నేను చెప్పట్లా అలా ఉన్నాయి కదా పెద్ద మీదడు చిన్న మీదడు అనేవో ఉన్నాయి కదా పెద్ద మీద కొన్ని పనులు చేస్తుంది చిన్న మీద ఇంకో కొన్ని పనులు చేస్తుంది అని కూడా చెప్తారు కదా సంథింగ్ లైక్ దట్ ఇక్కడ హ్యాపీ నే మీరు ఓం నమ శివాయ అంటే ఇప్పుడు పెద్ద మొత్తం మనస్సు దాంట్లో ఉంది ఓం నమ శివా మళ్ళీ మొత్తం మనస్సు ఓ నమ శివా ఓం నమ శివ మళ్ళీ మూడోసారి కూడా మొత్తం మనస్సు ఓ నమ శివాయ అనేది ఉంది మళ్ళీ నాలుగోసారి చివరికి మొత్తం మనస్సు లేదు ఎక్కడికో పోయింది అది ఓ పెసరంత మనస్సు అది చిన్న మెదడులాగనమాట పెద్దమెదడు చిన్న మెదడులాగా పెద్ద మనస్సు ఎక్కడికో పోయింది ఓ బుల్లి పెసరంత మనస్సు ఈ ఓన్నమ శివాయం నడిపించేస్తూ ఉంటుంది చాలు దీనికి దీనికి ఇది చాలు అన్నట్టుగా ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే ఓ ప్రెసరంత ఆటోమేటిక్ అక్కడ పెట్టేసి అది ఎక్కడికో పోతుంది